హరి ఓం యొక్క విశ్వసి వేదాభ్యో జగతి నిర్మేతమంహేశ్వరం పరమాత్మాశేషో సత్స్యమనిశయత్ విష్ ము కలిపి పరమాత్మాశేషోిత్య నిశయ నగద్ విస్మృతి నోచేముక్తి సంభవే పరమాత్మావేషిసద్స్మృతి జీవన్ముక్తి ఇంతకు ముందు పన్నెండవ శ్లోకంలో అదే పన్నెండే ఒరిజినల్ టెక్స్ట్ లో పన్నెండు గడిచిన శ్లోకం కంటే ముందు శ్లోకంలో ఏమనుకున్నామంటే విచారం చేయాలని ఆ విచారం ద్వారా జగత్తు యొక్క అభావము అంటే జగత్తు యొక్క భావము అంటే సత్యత్వము బాధింపబడుతున్నాయి అనుకుంట అలాగే విచారం చేసుకుంటూ పోతే జీవభావము కూడా బాధింపబడుతుంది జగభావము బాధింపబడుతుంది జీవభావము బాధింపబడుతుంది అప్పుడు ఇంకేం మిగులుతుంది స్వాత్మైవ శిష్యతే తన ఆత్మ అంటే స్వరూపము అర్థం ఆత్మ అనే శబ్దానికి తన స్వరూపమే ఇక్కడ పేచే ఎక్కడొస్తుందంటే తాను అన్నప్పుడు తాను య ఒకే తాను అంటే ఇన్ని సమస్యలు ఉండవు ఈ తాను కల్పితమైన తాను యథార్థమైన తాను ఆత్మ అంటే తాను అని అర్థం తాను తాను అంటే మనసు సో ఈ సెల్ఫ్ దగ్గర ఇంత పేచి ఎందుకు వస్తుందంటే వీడు కల్పితమైన తాను ఏదిగలదో అదియే తాను అని వీడు బతుకుతూ ఉంటాడు అందు గురించి భేటీ వచ్చింది ఎప్పుడైతే కల్పితమైన తాను త్రోసిపుచ్చినాడో అప్పుడు యథార్థమైన తాను మిగిలి ఉంటుంది స్వాత్మయుగ శిష్యత అది స్వాత్మయుగ శిష్యత అంటే అభిప్రాయం నేను చిన్న దృష్టాంతం చెప్పొచ్చు ఇంతకుముందు నేను చెప్పింది ఒక తాను ఎలకనని భ్రమ ఉండే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అన్నగారికి అంతా బాగానే ఉంది తమ్ముడికి నేను ఎలా కని అని వాడికి ఒక భ్రమ అదే అప్పుడు ఎవడేంటి ఎలా అంటే భ్రమ ఎందుకు కలిగిందని వాడిని అసలు ఆ దృష్టి ఎలా కలిగిందంటే ఈ గాదే గాదే అంటే ధాన్యం దాక్షుకునే గాదే ఒక టోట దాని వెనకాల సందులోది ఊరు కూర్చుని ఉంటుంది నేను ఎలా కానీ మరి ఎలాగక్కడ ఉంటుంది ధాన్యం గాలి వెనక దాగి ఉంటుంది కదా నేను ఎలా తను కాబట్టి నేను అక్కడే చుట్టుంటాను అంటూ ఉండేవాడు అటువంటి వాడిని ఎక్కడే తీసుకెళ్తాను పూర్వం వాళ్ళు అయితే పిచ్చాసుపత్రికి తీసుకువెళ్ళేవారు ఇప్పుడైతే సైకిస్ట్ డిగ్రీ తీసుకెళ్తారు పిచ్చాసుపత్రి అయితే అక్కడ వ్యవస్థంగా ఏమి ఉండదు సైకాలట్రిస్ట్ అంటే కొంత సైంటిఫిక్ గా వాళ్ళు స్టడీ చేస్తుంది కొంతమంది మాకు వ్యవస్థ తగ్గినంత ఉంది నేను లేదు ఈ వైద్యాలు ఎలా ఉంటాయంటే వాటికి అన్ని సందర్భాల్లోనూ సొల్యూషన్స్ మందులు ఉండవు ఇది కూడా కొంత తగ్గిస్తే మనకి ఫ్రీ అవుతుంది అలా ఆయన ఇంకా ఇప్పుడు ఎలా ఉండో చూసారో కొంత బెటర్ అయితే దానికి ఇంకా వేడు బాగా అంత రాలేదు కాబట్టి కొంచెం సో సైకాట్రీ స్టడీ తీసుకెళ్తే మళ్ళీ ఇస్తారు కొంత సైంటిఫిక్ గా ఉంటుంది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ యొక్క ఫలం అది ప్రారంభాలు హే కాదు ట్రీట్మెంట్ చూసుకోవాలి న్ని బట్టి అన్ని సందర్భాల్లోనూ మీరు ఎస్టిమేట్ చేయడానికి మీరు కొన్ని వ్యాధులకి వెంట వెంటనే ఫలములు వచ్చే క్రానిక్ గా ఉంటాయి అలాగే అక్యూట్ గా ఉన్న ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ఉండదు వాటికి ఫలం వెంటనే మీకు ఎదుర్కొంటే కనపడాలి అంటే కనపడదు కొన్ని ఇప్పుడు ఎసిడిటీ ఉందనుకోండి స్టమక్ లో ఉందనుకోండి అది వెంటనే పోయి జరుగుతారు ఇవాళ మండు వేసుకుంటే అదే సబ్సైడ్ అవుతుంది మనీ లేకుండా వెంట వెంటనే దానికి ఫలితం అలా వచ్చేది అలాగే సైకాట్రిక్ డిసిస్ కూడా అలాంటి వెంట వెంటనే ఫలితాలు ఏమో ఇంప్రూవ్మెంట్ ఉంటే అది మంచి దిశలో నడుచుకున్నట్టు లెక్క దట్ ఈ పాయింట్ ఇతన్ని సైకాట్రిస్ట్ దిగి తీసుకుంటారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే దగ్గర తీసుకెళ్తాడు మామూలుగా వేదాంత పాస్ లోరి భక్తి భక్తి లక్షణములు మొదలైన లక్షణాలు ఇస్తాం అనుకోండి వేదాంత క్లాస్ అని అనిపిస్తుంది అయితే రెలిజియస్పోర్ట్స్ అన్నట్టుగా అనిపిస్తుంది అదే మాటలు కాంపినేటివ్ బిహేవియరల్ థెరపిస్ట్ చెప్పాడు అనుకోండి రెండో థెరపీ వాళ్ళు ఈ చెప్పే వాళ్ళు ప్రేమతో చెప్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు రాజనీతి బిహేవియరల్ థెరపిస్ట్ ఆ పేర్ని బట్టి మీరు తెలుసుకోలేదు అది అది కేవలం మనం అనుకునే మాటలు నాటమే వాళ్ళు చెప్తారు ఇంకా మనకంటే మనం చెప్పుకునేంత లోపు కూడా ఉండదు వాళ్ళు చెప్పే ఆ విషయం మీకు దాన్ని సంగతి నేను చాలా మందితో అలాంటి వాళ్ళతో మాట్లాడే ఉన్నా ఇక్కడికి వచ్చి నేర్చుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తాను సో అటువంటి వారి దగ్గరికి ఒక దగ్గరికి తీసుకెళ్ళా తీసుకెళ్తే అతను మందిగా ఉండదు కౌన్సిలింగ్ ఉండదు ఆ కౌన్సిలింగ్ ఏమిటంటే చూడాల నీ కేసు నువ్వు చూసుకో అర్థంలో చూసుకోసారా ఎలా మొహం చూడు అయితే లివింగ్ ఎలాకనే ఒకసారి చూడు నువ్వు అర్థంలో చూసుకో అది నువ్వు వెళ్ళావుతావు నువ్వు ఎలా వెళ్ళవుతావు తర్వాత మిగతా మనుషుల్ని చూడు మళ్ళీ అర్థంలో చూసుకో నువ్వు అర్థం కాదుగా అని అలాగే కౌన్సిలింగ్ అలాగే అలా కౌన్సిలింగ్ చేశారు చేస్తే అతను ఓ సమస్య మీరు చెప్పింది నాకు అర్థం అవుతుందండి అంత కరెక్ట్ గానే తెలుసుకునే ఉంది కానీ నేను ఎప్పటికప్పుడు మళ్ళీ మర్చిపోయి తిరిగి నేను ఎవరికైనా నేను భ్రమ పడిపోతూ మళ్ళీ వ్యాధి వెనకాలకు వెళ్ళిపోవాలని అని పాపం అతను కంప్లైంట్ చేస్తాడు చేస్తే దానికి ఉపాయం ఆయన డాక్టర్ గారు ఆలోచించి ఏం చెప్పారంటే నేను ఎవరికైనా అనిపించినప్పుడల్లా నువ్వు ఈ వాక్యం గుర్తుపెట్టుకుని దాన్ని నువ్వు భావన చేసుకోవాలి నిదుర్ధ్యాసం అలాగా నేను ఎవతను కాను నేను మనిషిని నేను ఎలకను కాను అని నువ్వు నిదిధ్యాసం చేసుకోవాలి చేసుకుని మీ కూడా ఎలక యాక్ట్ చేసినట్టుగా నేను ఎవతను కాను ఎలా కావాలి ఇది బిహేవ్ చేస్తాం అలాగే ఎందుకంటే ఒకవైపు నేను ఎవసర కాను అని చెప్పుకుంటూ తనకు తాను నచ్చ చెప్పుకుంటూ మళ్లీ వెళ్లి గాది విరకాలు కూర్చోటం అన్నది అది తన తాను విరుద్ధంగా అవుతుంది అలాంటి పొరపాటు చేయటం గాది వినకాలకు వెళ్లి కూర్చోవాలని అనిపించినప్పుడల్లా నేను ఎలా కనుక అని చెప్పుకో అని సలహా ఈ సలహా ఇతగాను వాటి నుంచి ని్యాసం జాగ్రత్తగా చేసుకున్నాడు ఒక కాలం అయినప్పటికీ నేను ఎలకను అనే తొలగిపోయింది అప్పుడు నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని అని చెప్పుకుంటూ ఉంటాడా అలా చెప్పుకోవాల్సిన అవసరం అలా ఉంటుందా మరి ఏమవుతుంది మనిషిగా మిగిలిపోతాడు మనిషి స్వాత్మ శిష్య మనిషిగా మిగిలిపోతారు అర్థమైంది కదండి మనిషిగా మిగిలిపోతాడంటే నేను ఎవరికని కాను అని చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు పుట్టిన లేచిపో నేను మనిషిని నేను మనిషిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా మీరు సెల్ఫ్ కాన్షియస్ గా ఫీల్ అయ్యేదంటే అది అసత్యం అనమాట మీరు సెల్ఫ్ కాన్షియస్ ఫీల్ అవ్వలేదనుకోండి మీరు సత్యస్థితిలో ఉండ ఇప్పుడు నేను తండ్రిని నేను తండ్రిని అని అలా ఎదుకోవాల్సి వస్తుంది అంటే ఏదో సమ కాన్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సహజ స్థితిలో ఉన్నప్పుడు నేను తండ్రిని అని అనుకుంటాడా అనుకో నేను తండ్రిని నన్ను వీడిలా చేస్తాడా అని ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఇలా నేను పెంచి రోజుల్లో నేను తండ్రిని నేను తండ్రిని నేను తండ్రిని అని వీడు అనుకున్నాడా కాబట్టి సహజ స్థితిలో సహజ స్థితి ఉంటుందంటే ఇది సహజ స్థితి అని చెప్పుకోవడం ఉండదు అసహజ స్థితిలోనే ఇది మేము అనేది భ్రమ పడుతూ ఉండను ఆ భ్రమను పోగొట్టుకునే ప్రయత్నము ఇవన్నీ ఇది ఒకటి గమనించటం విషయం కాబట్టి ఈ జగత్తు సత్యము అని నీకు అనిపిస్తే ఇప్పుడు నేను జగత్తును తెలుసుకునే జీవులను నేను సత్యము నా చేత శరీరములతో ఉండే ఈ జగత్తు సత్యము అనే రోడ్డు విధముల భ్రమ మనకి ఎలా కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు విచారణ చేసి ఇందాక మధ్యాహ్నంలో చెప్పినట్లుగా జగత్తు భాషించేది ప్రతీ ప్రతీకి అయ్యేదే తప్ప యథార్థంగా ఉండేది అనే అనుభవానికి మీరు తెచ్చుకుంటే జగత్తు కనపడుతూ ఆ ముత్యాత్మ నిశ్చయము గట్టిగా ముఖ్యాత్మ నిశ్చయం ఎంగుటం వలన జగత్తు బాధింపబడుతుంది ప్రతీతి ఉన్నా బాధింపబడుతుంది ప్రతీతే ఉండదు అది మాత్రం కాదు ప్రతీతి ఉన్నప్పటికీ బాధింపబడుతుంది ఇక ఇంకా జీవస్వరూపం ఇప్పుడు జగత్సు బాధింపడి జగత్తు జీవుడు ఇద్దరు జీవుడు అంటే ద్రష్ట జీవుడంటే ద్రష్ట అని అర్థం చేస్తాను ఇక్కడ దృశ్యము దృశ్యం జగత్తు దృశ్యము కదా దృశ్యమనేది ద్రష్టమై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే దృశ్యము మిథ్య అయిపోతుందో ద్రష్ట యొక్క స్టేటస్ ద్రష్ట యొక్క ద్రష్టృత్వం కూడా మిథ్య అవుతుంది ఇప్పుడు ఈ జగత్తు సత్యము అని నీకు ఎప్పుడైతే అర్పిస్తుందో జగత్తు సత్యము అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసునండి ఈ దేహము ఇంద్రియములు సత్యము నేను ఈ దేహేంద్రియములు సత్యములు అది నేనే అనే అజ్ఞానం ఉన్నప్పుడే ఈ జగత్తు ఎందుకు సత్యత్వ బుద్ధి మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి జగత్తు యొక్క నిత్యాత్మ నిశ్చయంతో పాటుగా జీవభావము కూడా కల్పితమే అని మీరు తెలుసుకుంటారు అసలు నిజానికి జీవభావము కల్పితమని తెలియటయే యథార్థమైన భక్తి భక్తిని మన వాళ్ళు ఏం చేశారంటే కాలక్రమంలో భక్తి బాగా డైరీటైపోయి అది గౌర భక్తి అనే రూపాన్ని గుట్టుకుని ఆ తర్వాత నామరూపములతో ఇట్లాగా తయారయ్యేది తర్వాత భక్తి పేరు భక్తిలో నామరూపాలు ప్రవేశించేసారు నామరూపాల యొక్క జింజాకము చాలా బలంగా భక్తులు ప్రవేశించారు తర్వాత నామరూపములనేవి ఎప్పుడైతే వస్తాయో ఇది రిచువల్స్ అలాగే గుట్టలు గుట్టలుగా పెరిగిపోతూ ఉంటాయి ఒకసారి నామరూపములు వస్తే రిచువల్స్ విస్తారంగా పెరిగిపోతాయి మీకు ఏదైనా ఒక దృష్టాంతం కావాలనుకుంటే మనం స్పష్టంగా కనపడే దృష్టాంతాలు ఉన్నాయి ఒకటి సిరిడీ బాబా సిరిడీ బాబా యాభై ఏళ్ల క్రితం ఇప్పుడున్నంత రిచువలిజం ముందు ఉంటాం అప్పుడప్పుడే అది జిగినవుతోంది యాజ్ ఎస్ ఎ కల్ట్ ఆర్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ వర్క్షిప్ మన కల్ట్ అనే మాటకు మోడ్ ఆఫ్ వర్క్షిప్ అని అనుకోవచ్చు అది మూడో స్వర్షిత్వం అప్పుడప్పుడప్పుడే అది అది అందుబాటులోకి వస్తాం అది మహారాష్ట్రలో ప్రారంభమయ్యి అది ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణ డిస్టిక్ వచ్చి ఇక్కడి క్రమంగా అటువైపు ప్రవేశించి అప్పుడప్పుడే వేళ్లు ఇరుగుతున్న సమయం అది ఆ మూడో అప్పుడు ఏదో ఒక ఉంది ఒక చిన్న ఉంది ఏదో బాబా గారి ఫోటో అని దానికోల్మని ఒక హారతనేదో ఉంది ఇప్పుడు ఎంత విస్తరించిందంటే మీరు ఒక జీవితకాలం దాంట్లో గడపడానికి తండ్రి అంత రితువు అనేది విస్తరి దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఒకసారి ప్రవేశిస్తే క్రమంగా ఒక యథానుగతికముగా వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళను వీళ్ళు పది మంది ఒక కష్టం కింద డెవలప్ అవుతాము కష్టం బికమ్స్ ఎ రిలీజియస్ ఆర్ము ఆ విధంగా మీకు రిచువల్ తర్వాత ఆ ఋషునిజంలో భాగంగా బాబాగారిని పూర్తిస్తే కోరికలు తీరుతాయి బాబాగారిని పూర్తిస్తే భయాలు పోతాయి మానవుడు కోరికలతోటి భయములతోటి సతమతమవుతూ ఉంటాడు కాబట్టి బాబాగారి పూజకి కోరికలు భయములు అనే వీరి సమస్యకి కనెక్షన్ వచ్చేసి ఆ విధంగా అలా పోతూ ఉంటుంది అది గౌరవభక్తిగా పరిగణించడం సంభవం అవుతుందే తప్ప దాని యథార్థమైన పరాభక్తిగా దాన్ని స్వీకరించడానికి వీలున్నది ఎందుకంటే మీరు కోరికలను తీర్చుకోటానికి భయములను పోగొట్టుకోవటానికి మీరు దేవుణ్ణి రుచువుల ద్వారా నామరపాత్మకంగా దేవుణ్ణి రుచువుల ద్వారా కోలమడము అనే ప్రక్రియ ఏదైతే కాదో ఆ ప్రక్రియలో అజ్ఞానము చాలా గట్టిగా ప్రవేశించి ఉన్నట్టు దేవుత జ్ఞానము అనేక లెవెల్స్ లో అజ్ఞానము కలదు ఎలాగంటే దేవుణ్ణి ఒక పర్టికులర్ నామరూపాలకి పరిక్షణం చేయుట అదే ఒక అజ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానము దాన్ని దాన్ని ఓవర్కమ్ చేయటాన్ని చేయటం చేయడం వల్ల అవదేమో అని ఆయన ఉంటుంది సో ఇప్పుడు మనం దృష్టాంతం చెప్పామనుకోండి వెళ్ళి ఎవరికోట ఉంటుందని అది ఒక ఎందుకంటే ఈ సిస్టమ్స్ ఎంత లోతుగా పాపుకుపోయాయి అంటే అవి అవి అవి అసత్యములు అవి కల్పితములు అని మనకి డే లైట్ లాగా కనపడుతూ ఉన్నా అవి కల్పితము అంటే ఎవరితో కోపం వచ్చేట్లాగా ఓ పది మన ముందు ధర్నా కూడా అభిషేకపడ అలా తయారవుతుంది ఇప్పుడు దేవుడికి మీరు నామరూపాలు పెట్టేశాడు అనుకోండి పెట్టేశాడంటే దేవుడు మగవాడు అని ఫిక్స్ అయిపోతుంది దేవుడు ఇది మేల్ మేల్ అని మీరు ఎప్పుడైతే దేవుడిని మేల్ అన్నారో ఆ సొసైటీకి బట్టి ఉంటుంది దేవుడు మన మేల్ మన సొసైటీ పెట్రియార్కల్ సొసైటీ అనుకోండి అప్పుడు దేవుడు చుట్టూ ఉండే వ్యవస్థ కూడా పెట్రియారికల్ వ్యవస్థ అవుతుంది అంటే ఇప్పుడు మన దాంట్లో ఏంటి విజమాను గు ఓనరు అతని మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది అతని అతని మాట పై మాట అవుతుంది ఇంట్లో అందరూ కూడా అతని మాటకు లొంగి ఉండాల్సి ఇది పెట్రియార్కల్ సిస్టమ్ తర్వాత దీంట్లో కొంత ఫ్యూటలిజం కూడా ఉంటుంది అంటే నౌకర్లు చార్తర్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లెవెల్స్ లోవర్ లెవెల్ ఉండి ఆ మాస్టర్ ని సర్వే ఉంటారు అది ఇది ఫ్యూటలిస్టిక్ సిస్టమ్ ఎనీ సెన్స్ కాబట్టి పెట్రియార్కల్ అండ్ టోడలిస్టిక్ సిస్టమ్ లో మనం జీవిస్తూ ఉంటాం మనం అటువంటి సిస్టమ్ లో బుక్ పెరిగాము ఇప్పుడు కొంచెం డైట్యూట్ అవుతున్నాయి ఇప్పుడు చూడలేషన్ కొంత నడక్కి పోతుంది పెట్రియార్కల్ లక్షణాలు కూడా నడవు ఇప్పుడు భూములు మోర్ హెల్త్ పవర్ కొంచెం సిస్టమ్ రివర్స్ అవుతుంది అనిపిస్తుంది సో మీరు ఆ పెట్రియార్కల్ సిస్టమ్ లో అప్పుడు మీకు గాడ్ గాడ్ ద ఇమేజ్ ఆఫ్ కా నామరూప అందరి సిస్టమ్స్ ఎలా ఉంటుంది నామరూప అన్ని పేట్రియార్కల్ సిస్టమ్ లో ఫిట్ అవుతాయి ఉదాహరణకి వైకుంఠం ఉంటుంది అక్కడ ఒక పెద్ద బంగాళాలు ఉంటుంది ఆ బంగళా లోపల విష్ణువు ఉంటాడు ఆయనకి ఇలాగే నాలుగు ఆయన మగవాడయి ఉంటాడు నాలుగు భుజాలు కొత్తపతి కట్టుకుంటాడు కొట్టుపంచుకోవాలి కొత్త శాంటే వేసుకోకూడదు అంటే మీకు ఆ నామరూపాలు ఎలా ఉంటుందో చెప్తున్నాను తర్వాత ఆ దేవుడికి కాపలా కాశీ వాళ్ళ ఇద్దరు ఉంటారు అప్పుడే ప్రారంభమైంది చూడండి ఫ్యూనలిజం వాళ్ళ ఇద్దరు కాపలాకాశీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ పడిపోతూ ఉంటుంది ఫ్యూనలిజం ఎలా ఉంటారేమో ఆ దేవుడికి ఆ భార్య అవసరం ఉంటుంది మ్యారీజ్ అండ్ దెన్ ఆయన నడుగు వాలిస్తే భార్య వచ్చి కాలు పడుతుంది అంటే చూడండి మీకు పెట్రి గారికి ఎలా కాబట్టి అంచేతనే లోకానువాద పురాణం అని ఒక మహాత్ముడు చెప్పారు పురాణంలో దేవుడు లోకానువాదంగా ఉంటాడు లోకము యొక్క ప్రాజెక్షన్ కింద ఉంటాడు సో అదొక సమస్య మీరు దేవుణ్ణి ఆ లెవెల్ కి పట్టుకొచ్చేస్తే ఆ దేవుడు ఎటువంటి దేవుడైతే దర్శనమని ఆ దేవుడు ఇది ఇదే ప్రోజెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ అని సెటిల్ అయిపోతుంది మీరు దేవుణ్ణి ఎస్యామతం తస్యమతం మతం ఎస్తే నవేద సహాయం ఉపనిషత్తులు ఇటువంటి ప్రాజెక్షన్స్ మీరు దృష్టిలో పెట్టుకునే చెప్పి ఉన్నాయి కాబట్టి మీరు దేవుణ్ణి అజ్ఞానం అనే దాంతో పెట్టేశారు మీరు దేవుణ్ణే అజ్ఞానం చేసి అజ్ఞానం చేత కల్పిస్తే ఉంది చేసేస్తే మీరు జీవుణ్ణి వ్యక్త చేస్తారా జీవుని కర్త భోక్త పుణ్యము గలవాడు పాపముగలవాడు పూర్వజన్మ అని ఈ విధంగా వారి ఆ జీవభావం చుట్టూ తర్వాత కోరికలు గలవాడు భయములు గలవాడు కోరికలను తీర్చుకున్న త్వరగా కర్తయ్య దేవుణ్ణి ఆరాధించి సద్వారాలు వచ్చేటువంటి సుఖములకు మోక్తవుతూ ఉంటాడు తర్వాత కర్తగా భయపడుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ దేవుణ్ణి ఆరాధించి ఆ దేవుని యొక్క భయములను దూరము చేసుకుని ఆ సుఖాన్ని బోధిస్తూ ఉంటాడు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నంతసేపు వీడికి సుఖము ఆరాధించకపోతే వీడికి శాపము వీడికి పనిష్మెంటు అని ఆ విధంగా ఆ జీవుని చాలా అల్పుడుగా మనం తయారు చేసి పెట్టుకుంటాం ఇది రెండవది అజ్ఞానంలో రెండవ అంశం మూడవ అంశం ఏమిటంటే మీ కోరికల యొక్క వాటి యొక్క వాస్తవికత ఎదుత అని అసలు కోరిక దేనికి కోరిక దేనికి మనకి ఇప్పుడున్న స్థితిలో ఆనందం లేదు సుఖము లేదు మనం ఏదైనా పొందినట్లయితే మనకు ఆనందం లభిస్తుంది అనేది దాని వలన కోరిక దానివల్ల ఏమైంది మీ యథార్థ స్వరూపము ఆనందము తెలుసుకునే అవకాశం మీకు లేకుండా అయిపోయింది అది అలాగే వీడు భయపడుతూ దేవుని యొక్క ఉపకారం చేత భయాన్ని పోగొట్టుకునే ఏదో సుఖంగా ఉండాలని వీడు అంతా విశ్చిస్తూ ఉంటాడు దాని అని నిశ్చితమైన అంటే కుటుంబాలుంటాయి ఆ దెయ్యాలు హింస పెడతాయి దేవతలు ఉంటారు ఆ దేవతలు లోకల్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కి మీరు మామూలు దంద చంద ఇచ్చేస్తుంటే మీ దోలికి లేకపోతే మిమ్మల్ని హింస పెడతాడు దేవతలు బిహేవ్ చేస్తాడు ఆ దేవతలకి ఒక ప్రార్థన ఒక పుష్పం ఒక ఫలం పూజ చేసేస్తే వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఏమి చేయకుండా మీ పని మీరు చేసుకుంటే చూసుకుంటే మిమ్మల్ని ఎత్తు నీళ్ళు మొక్కుగా వేస్తారు వాళ్ళు అని ఆ రకంగా దేవతల్ని కరెక్ట్ పోలీస్ చిత్రించేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది సో నాలుగు లెవెల్స్ లో అజ్ఞానం వచ్చింది ఈ అజ్ఞానమునంతనూ మీరు పరిశీలించాలి దేవుడు మన నామరూపము యొక్క ప్రాజెక్షన్ అవ్వదు దేవుడు అనేది రియాలిటీ వాస్తవిక అవుతుంది వాస్తవిక తత్వము అంతటాలు వ్యాపించి ఉంటుంది అంతటా వ్యాపించి ఉంటుందని ఎందుకు చెప్పారంటే నామ రూపాల నుంచి అధిగమించడం కోసం అలా చెప్పారు ఎందుకంటే సర్వ రూపము ఉండదు ఆ రూపానికి తగ్గ నామం ఉంటుంది కాబట్టి దేవుడికి మీరు పేరే పెట్టాల్సి వస్తే ఎటువంటి రూపమును నిర్దేశించే పేరు కాకూడదు అటువంటి పేరు పెట్టాలి వాళ్ళ అలాంటి పేరు పేరు కాని పేరు పెట్టేవాళ్ళు మీకు మరోగానే ఒక రూపం మేము ప్రత్యక్షం అలాగ అవ్వకూడదు ఓ పేరు పెట్టగానే ఓ రూపం ఎదలకుండా వచ్చేట్లా ఉండకూడదు పేరులాగా ఉండాలి కానీ ఒక రూపాన్ని పట్టుకొచ్చిగా ఉండరాదు విష్ణు అన్నారు ఏమిటండి పేరు ఏమిటి అర్థం ఏంటంటే వేరే విష్ణు అంతా వ్యాపించి ఉండు వాళ్ళు మీకు ఏ రూపం వచ్చింది మీ మనస్సుకి శివన్న అంటే మంగళ స్వరూపుడు ఏ రూపం వచ్చింది మీ మనస్థితి అచ్యుతుడు తన స్వరూపము నుండి జాలిపోని వాడు ఏ రూపం వచ్చింది మీకు అంటే మీరు కండిషన్ అయిపోయి రూపం తెచ్చేస్తుంటే నేనేం చెప్పలేను కాని ఆ పదము యొక్క అర్థమును మీరు భావన చేసినప్పుడు మీకు ఏ రూపం వచ్చింది అనంతుడు అంటే కాలం అంతము లేని వాడు మీకే రూపం వచ్చింది ఏ శంఖ చక్ర గదా ధారి అంటే రూపం వచ్చింది ఆయన సుఖస్వరూపుడు ఆనందస్వరూపుడు సద్రూపుడు చిద్రూపుడు ఏ రూపం స్థానం లేదు ఏ రూపము రావటం లేదు కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి భావన చేశారు తప్ప దేవుడికి రూపం పెట్టలేదు విష్ణు సహస్రనామానికి మిగతా సహస్రనామాలకి ఉండే మౌలికమైన భేదమే ఇది విష్ణు ఒక రూపం ఉండదు బాలశింఖి చెారినీ అలా ఉండేమో కొద్ది చోట్ల ఉంటే ఉండవచ్చు కాక ఉపాసన కోసం ఏదైనా రూపాన్ని కల్పించిన రూపాన్ని పెట్టినట్టుగా కొన్ని మనుకునే నామాలు ఉంటే ఉండవచ్చుగాక విష్ణు సహస్ర ప్రాముఖ్యం ఏమిటంటే దాంతో మీ రూపం కనపడదు విశ్వం విష్ణు వారు భూత్య భగ భూతాత్మ సర్వభూతాత్మ ఉందిగా అలా జో అంటే రూపం ఎక్కడ కర్కిన్హ్ అం అలామాలు ఇంకా చూసుకుంటూ పోతే ఎక్కడ రూపం కలుగుతుందేమో నాకు తెలీదు గుర్తులేదు ఇంకా రూపం దగ్గరకు రావాలంటే ఆఖరి ఆఖరిని పెట్టాడు ఇంకా శంఖి శంఖి అన్నది కూడా రూపం కానొచ్చట్లా శంఖము ఓంకారము యొక్క ప్రతీక కాబట్టి ఓంకార స్వరూపుడు చక్రి అంటే కామచక్రస్వరూపుడు అని అలా ప్రత్యేకంగా తీసుకునే అవకాశం ఉంది కదా గది అండి ఏదో తీసుకోవాల్సి ఉంటుంది సో శం కీకి దేశ ఆకర్మిస్తున్న ఆ తర్వాత విష్ణు సహస్రనామానికి కారుడీగా వచ్చిన సహస్రనామాల అన్నిటి నిండా రూపం యొక్క బలం చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈశ్వరుని యొక్క స్వరూపం ఈశ్వరుని యొక్క స్వరూపము జగత్స్వరూపము తాము అన్నీ కలిసి ఉంటాయి యథార్థమైన భక్తి ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు లెవెల్స్ అజ్ఞానంలో ఉండిపోవడము అది యథార్థమైన భక్తి కాదు దాన్ని గౌరవ భక్తి అన్నారు దానికి కూడా ఏదో స్టేటస్ ఇచ్చారు ఎందుకు స్టేటస్ ఇచ్చారంటే అది ఆ పరాభక్తికి తీసుకొస్తుంది అనే బేసిస్ స్టేటస్ ఇచ్చారు ప్రసాదము మెట్లు అన్నట్లుగా ట్లకి కూడా ఒక విలువ ఉంటుంది ఎందుకంటే ఆ మెట్లు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ప్రసాదంలోకి తీసుకు వెళ్ళటానికి ఒకరి స్థాయి అనే అధికారో ఈ గౌరవ భక్తి ఆ పరాభక్తికి మార్గము ఉపాయము సోపానము అని అలా చెప్పిన అది భక్తి కాదు గౌరవ దాన్ని డిస్మిస్ చేయకుండా దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి తర్వాత అవధూత గీత లేకపోతే అష్టావక్ర గీత అష్టావక్ర సంహిత ఇత్యాది గ్రంథములను వివేకానంద స్వామి రామతీర్థ నిసర్గద మహారాజు రమణ మహర్షి మొదలైన మహాత్ములను మీరు వాళ్ళు ఈ నామరూపాన్ని డిస్మిస్ చేసేస్తారు అదే ప్రతి వాళ్ళ భాగ జోలికి ప్రత్యేక శ్రీరామకృష్ణ బ్రహ్మహంస మొదలైన మహాత్ములను ఆశ్రయించినట్లయితే వాళ్ళు ఓ సందర్భంలో ఆ జనాన్ని బట్టి నామరూపాలన్నీ సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు ఇంకో సందర్భంలో నిస్మిస్ చూస్తారు రెండో కనపడతారు అంతటితో ఆ కరు మహాత్ములు యొక్క స్థాయి తత్వాన్ని మాట్లాడకుండగా కేవలం నామరూపాల్లో ఉన్నవాడు మహాత్ముడు ఫిలాసఫర్ అవ్వడవు కేవలము దైవాదితుడు అలా అయితే ఉంటారు చాలా మంది అలాగే ఉన్నారు ఇక కూడా ఏదో ఒక తంత్రమును పట్టుకుని దాంతో ఆ నాన్న రూపములతోటి కృష్టిలతో ఆ రిచువల్స్ లో ముగిపోయి ఉన్నారు తప్ప వాళ్ళకి రిచువలిస్ట్ కి ఏమవుతుందంటే తత్వాన్ని ఆలోచించేటువంటి ఆ ఇన్నర్ స్పేస్ ఉండదు రిచువలిస్ట్ ఆ ఇన్నర్ స్పేస్ మూసిపోతుంది అది ఎంతలా మూసిపోతుందంటే అసలు అలాంటిది ఒకటి ఉండని గుర్తించలేనంతగా మూసిపోతుంది కాబట్టి వాళ్ళు గౌరవ భక్తిలోనే ఉండిపోతారు కళాభక్తిలోకి రాలు రాదు గౌణభక్తికి పరాభక్తికి తేడా ఏమిటంటే గౌణ భక్తిలో తాను జీవుడని అనే భావము వ్యక్తిగా ఉంటుంది కాబట్టి జీవభావము సత్యమవుతుంది ఎప్పుడైతే జీవభావము సత్యము జగత్తులేని జీవుగా ఉండడు జీవుల్ని తనలో కలిగి ఉండే జగత్కుండా ఉండాలి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అంటే పాత్ర కూడా ఉందనమాట పాత్ర లేకుండా నీళ్ళు ఉంటాయా అలాగే వీడు జీవుడు అనే నిశ్చయ బుద్ధి ఉన్నప్పుడు ఆ జీవుల్ని కలిగి ఉండే జగత్తంట ఇతర జీవులు ఉంటారు జగత్తంటే ఇతర జీవుడు వీళ్ళంతా శాసించే దేవుడు ఒకటి ఉంటాడు అలా పోతూ ఉంటున్నాడు దాన్ని ద్వైతము ఉంటాడు ఆ ఉండి వీడు ఆరాధిస్తున్నంత కాలము దేవుడు భిన్నంగానే ఉంటాడు వాడికి ఆ అసలు అసలు కోసం ఎవరైనా సజెస్ట్ ఆ జీవభావానికి అది గొడ్డలి పెట్టిలా ఉంటాక ఆ దాన్ని వాడు డిపెండ్ చేస్తారు ఈ దోమల ఒత్తిడికి పది రోజులు రాసుకుంటే ఓడోమాసం రాసుకుంటే దోమలు దగ్గరికి ఆ వాడు ఆ జీవభావంలో ఫిక్స్ అయి ఉంటాడు వాడి దగ్గరికి అద్వైతం వస్తే అలా వచ్చి వెళ్ళిపోతుంది అసలు మళ్ళీ అసలు దరిదాభులకి రాలేదు దృష్టాపం సరైనది కాకపోవచ్చు మొత్తానికి ఆ జీవభావము అద్వైతాన్ని దగ్గరికి రానిసేతనే ద్వైత ద్వైతులు మేము ఆచార్యులం అనుకునే ద్వైతులు విద్యావంతులం అనుకునే ద్వైతులు అద్వైతాన్ని నిరసిస్తూ మాట్లాడతారు వాళ్ళ నిరసించడంలో వాళ్ళకున్న ఆ సైకాలజీ మనకి స్ఫృతం అవుతూ ఉంటుంది జీవభావము ఫిక్స్ ఫిక్స్డ్ జీవభావంలో ఉన్నవాడికి జీవుడు దేవుడు ఒక్కటే అనే మాట అది సూర్పు పొడవరా ఒక్కటే అన్నట్టుగా వినపడుతుంది దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు అంతేతనే దాన్ని వాడు మీరు పూషి కా జీవభావం అంటే జీవభావంలో ఉన్నవాడికి జగత్తు సత్యమని భాషిస్తుంది ఎందుకంటే జగత్సత్యవం లేనిదే జీవభావము పసదదు కనుక అటువంటి జీవభావంతో అంటే తన స్టేటస్ ను తాను మెయింటైన్ చేసుకుంటూ ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడు వీడు అది క్రౌణ భక్తి అవుతుంది ఎప్పటికైనా మీరు ఆ తత్వంలోకి వస్తాడేమో అనే భావన తోటి దానికి దోమభక్తి అనే పేరు పెట్టి దాన్ని అంగీకరించారు ఇప్పుడు వినోద భావ్య దగ్గరికి అడలో వెళ్లి ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు కోరికలు లేకుండా కదా మరి ఈ కోరికలు పెట్టుకుని పూర్తి చేస్తున్నారు దీని మీద మీ ఉండేలా ఏదో కూజులు మొదలు పెట్టాడు కదా ఎప్పటికైనా కోరికలు దీంట్లో వస్తాడని మేము అని చెప్పారు ఆ విధంగా వాడిని అకామిడేట్ చేశారు ఈ మాట తీసుకుని మీరు విసర్గత్త మహారాజును రమణ మహర్షి వాడి గారు కొన్ని డిస్మిస్ చేస్తారు అది ఆ ఉపాధిని బట్టి అలాంటి మార్పులు ఉంటారు అకామిడేట్ చేశారే తప్ప దాన్ని సపోర్ట్ చేయలేదు కాబట్టివభావంలో ఉండి దేవుణ్ణి ఆరాధించడము అద్వైతానికి సోపానమైతే పర్వాలేదు కాని జీవభావంలోనే నిలబెట్టేదైతే బంధమే అవుతుంది కాబట్టి అది యథార్థమైన భక్తి కాదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అది గౌణ భక్తి యేష్మా యథార్థమైన భక్తి కాదు అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను అకామిడేట్ చేసి చెప్తున్నాను మీరు గమనించడం లేదు అది భక్తి కాదు అని నేను అంటలేదు అది కౌణ భక్తి అంటున్నా అది యథార్థమైన భక్తి పాదాలి యథార్థమైన భక్తి అంటే ఏమిటో తెలుసునండి నేను ఈశ్వరునిలో విలినముట అది యథార్థమైన భక్తి వర్షపు బిందు సముద్రంలో పడి సముద్రంలో ఏకమవుతుంది అది యథార్థమైన భక్తి వర్షపు బిందు తాను సముద్రంలో పడకుండా అలా పైపైనే ఉండిపోయి ఒకవేళ సముద్రంలో పడ్డా సముద్రంలో ఏకం కాకుండా ఉంటే అది ఎంత విరుద్ధమైన సంగతియో జీవుడు తనను తాను దేవుడి సెపరేట్ గా పెట్టుకోవడం అటువంటిది కాబట్టి అంచేతనే కోరికలను విడిచిపెట్టమన్నారు కోరికలను ఎందుకోసం విడిచిపెట్టాల్సి వస్తోంది కోరికలు అనేవి జీవభావాన్ని బాగా బలం చేస్తాయి మీరు కోరికలు ఎప్పుడైతే వదిలిపెట్టారోక్తృత్వము దాంతో పాటుగా భక్తృత్వము పోతుంది అవకాశం భక్తృత్వం ఎప్పుడైతే పోతుందో కర్తృత్వం కూడా జారిపోతుంది కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోతే జీవభావమే లేదు నామ రూపములు కర్మ ఈ మూడు బదిహిస్తాయి అని మనకు ఉపరిషత్తుంది చెప్తూ ఉంటాయి మీరు నామరూపములను సత్యముగా తీసుకున్నప్పుడు మీకు కర్మబంధము తప్పనిసరి అవుతుంది కాబట్టి నామరూపంలో ఎడల అనురాగము ద్వేషము ఎప్పుడైతే మీరు చెప్తుంటారో కోరికలు భయములు నిర్మాణమై సపోర్ట్ చేసుకుంటూ మీరు ఈశ్వరుని ఆరాధిస్తూ నామరూపముల జాతంలో తగులుతూ ఉంటారు నామరూపం కర్మ ఇది బంధము కాబట్టి ఆ బంధము నుంచి బయటపడడానికి ఉపాయం ఏమిటంటే మీరు కోరికలను విడిచిపెట్టండి కోరికల యొక్క తత్వాన్ని తెలుసుకుని విడిచిపెట్టండి కోరిక దేనికి ఆనందాను ఆనందము నా స్వరూపమే అయి ఉండగా నేను అలా నా ద్వారా ఆనందము పొందాలనుకోవడం జ్ఞానము కదా విడిచిపెట్టమన్నాడు కదా అని ఏదో ఒక తీసిస్తో మీరు కోరికలను విడిచిపెట్టాలి భోక్తృత్వం పోతుంది తర్వాత కర్తృత్వం పోతుంది అంటే సముద్రంలో పడటానికి శంక లేనటువంటి వర్షపు మీరు ఆ భగవతి పులిలో విలీనమే అప్పుడు ఎన్ని ఆత్మలు మిగులుతాయి జీవాత్మ పరమాత్మలో విలీనం అయిపోతుంది అయిపోతే ఎన్ని ఆత్మలు మిగులుతాయి ఇప్పుడు ఒక్కటే ఆత్మ అది ఎవరి ఆత్మ నా ఆత్మ కాబట్టి పరమాత్మ నా ఆత్మ అంటే నా యథార్థ స్వరూపము పరమాత్మ నా సారము పరమాత్మ అది జీవభావం ఏమిటి ఇది అజ్ఞానం చేత కల్పిటం ఒక ప్రిన్సిపల్ ఒక కేటగరీ తప్పించి అది యథార్థం ఇది విషయం నేను ఎవరకను కాను మనిషిని అన్నట్లుగా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది జీవభావమును మీరు ఎప్పుడైతే తోసుకొచ్చినా ఇప్పుడు నేను పరమాత్మను అని మీరు అనుకోరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు జీవభావము ఉన్నంత వరకే సోహం అనే అనే సాధన అవసరం ఒకసారి జీవభావము తొలగిపోయిన తరువాత సోహం శోహం అని కూడా అనుకోనక్కర్లేదు అలాగైతే ఎలకార్యం నేను కాను అని తెలిసిపోయిన తర్వాత వాళ్ళకి ఈ ఎలకభ్రాంతి తొలగిపోయిన తర్వాత మనుష్యోహం మనుష్యోహం అని అనుకోనక్కర్లేదు ఎలక భ్రాంతి నేను ఎలకన భ్రాంతి ఉన్నంత వరకు మనుష్యోహం ఇంకో అలాగే ఏదైనా భయం వేసిందనుకోండి వెంటనే స్వోహం గాలిపీని దాని విచ్చిపెడుతున్నది సోహం యొక్క సంగ్రహ రూపమే ఓం కాబట్టి ఆ స్వోహం స్వోహం ధ్యానమో అయితే గాలి పిలుచుకుని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ పరమాత్మ స్వరూపమే నేను సచిదానముల స్వరూపులను నేను అని భావన చేస్తూ ఉండడం ఇప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే దనిగా కలిగితే ఈ జగత్తు నిత్యా నేను పరమాత్మ స్వరించడమే భయపడవలసింది ఏమి లేదు అని కనుక చెప్పుకుంటూ ఉండడం ఈ విధంగా జీవభావాన్ని మీరు ఎప్పుడైతే నివక్లైజ్ చేస్తారో అప్పుడు ఏమిటిందండి శ్వాత్మ వివశిష్ట అని ఆ శ్లోకములు చెప్పారు దాన్ని పురుష కొంచెం ఆ శిష్యత ఏంటంటే నేను పరమాత్మను నేను పరమాత్మను నేను పరమ అలా ఉంటుందా అలా ఉండదు మోర్ నెగిటివ్ దాన్ పాజిటివ్ ఇప్పుడు కూడా పాజిటివ్ అంటే అర్థం ఏంటి పాజిటివ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటో తెలిసిన ఆల్రెడీ మీరు ఒక కన్క్లూషన్ కి రీచ్ అయినారు ఒక కండిషనింగ్ లో ఉన్నారు దానికి తగ్గట్టుగా మీరు ఆలోచిస్తే దాన్ని పాజిటివ్ థింకింగ్ అని అవునండి ఈ పాజిటివ్ థింకింగ్ ఉన్నాకే గుర్తించే కదా నేను జీవులను కుట్టాను పెరిగాను కట్టి పాజిటివ్ థింకింగ్ నేనేమో ఈ కర్మల్ని చేస్తే ఆ దేవుడిని సంతోషపడితే నాకు పుణ్యాన్ని సుఖాన్ని ఆయన ఇది పాజిటివ్ థింకింగ్ వాట్ పాజిటివ్ థింకింగ్ అజ్ఞానమే కదా ఈ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఇస్తాం ఏమిటి నెగిటివ్ థింకింగ్ ఏంటి నేను భయపడవలసినది ఏమీ లేదు జగత్తు నిత్య భయపడాల్సిందే ఉంది దెయ్యము దెయ్యం అనేది ఏమి ఉండదు అది కూడా ఆత్మస్వరూపమే నేను సచిదానంద స్వరూపులు నెగిటివ్ ఇక్కడ సచ్చిదానంద స్వరూపులను అన్నది దాన్ని త్రోసపుచ్చటం కోసం మీకు ఆలంబనంగా పెట్టామే తప్ప మీకు త్రోసపుచ్చాల్సింది దాన్ని త్రోసిపుచ్చేసిన తర్వాత ఇంత సోహం సోహం అనే కానీ ఉన్నదు ఎందుకంటే ఎప్పుడైతే పరమాత్మ ఒక్కటే సత్యము దీవభావము సత్యము కాదు జగత్తు సత్యము కాదు అని నిశ్చయం ఎప్పుడైతే వచ్చేసినదోహో ఇంకా మిగిలి ఉండేది పరమాత్మే ఇంకా పరమాత్మని పని కట్టుకుని పాజిటివ్ గా దౌరాయించాల్సిన ఆవశ్యకత లేదు పరమాత్మావశేష అరమాత్మ మాత్రమే మిగిలి ఉండుక కూడా సత్సత్యవ వినిశ్చయ ఆ పరమాత్మయే సత్యము అనే నిశ్చయ బుద్ధి మాత్రమే కాబట్టి పరమాత్మ మిగిలి ఉండుకంటే అర్థమేట్లే పరమాత్మ మిగిలి ఉట అంటే ఇప్పుడు ఒక దాని మీద ఏవో రెండు కూర్చున్నాయి ఆ కూర్చున్న వాటిని ప్రోత్సహిస్తే అదొకటి మిగిలి ఉంది అలాగనా కాదు ఇక్కడ ఆ రెండు కూర్చోలేదు రెండు భ్రమలే ఉన్నాయి అక్కడ జగత్ ఒక భ్రమ జీవ జీవుడు ఇంకో భ్రమ ఈ రెండు భ్రమలే ఉన్నాయి తప్ప అక్కడ యథార్థంగా పరమాత్మ వ్యక్తి మీద ఏవో రెండు మచిళ్ళు కూర్చుని ఉన్నది ఆ రెండు మచిళ్ళని పరమాత్మ మిగుతాడని మీరు అనుకోవద్దు పరమాత్మకి జగత్ అనేటువంటి ఒక లోపం ఒక దోషం అంటుకుని ఉంది దాన్ని కడిగేస్తే స్త్రీ పరమాత్మ నీగుతారు జీవుడి విషయంలో అలా చెప్తారు జీవుడికి పాపము అంటుకుని ఉన్నది ఈ పాపాన్ని కడిగేస్తే శుద్ధమైన జీవుడు నీగుతారు అదేమీ అలాగేమీ లేదు వీడికి పాపము అంటుకోలేదు పుణ్యము అంటుకోలేదు అపహత పాప ఇది పుణ్య పాపము అయితే ఎప్పుడూ అతీతుడే కేవలము మీ అజ్ఞానం చేత మాత్రమే పుణ్యపాపములు మీకు తప్పుకుని ఉన్నాయా అని అని పిలిచి అజ్ఞానం చేత ఏది ఆరోపించబడుతుందో ఆ జ్ఞానము తొలగిపోతేనే అది తొలగిపోతుంది ఏది యథార్థమో అదియే మిగిలి ఉంటుంది సత్వాన్ని తోసిపూర్చగానే కేవలము రజు ఉన్నట్లుగానే ఉంటుంది అలాగే ఆ పరమాత్మయే సత్యము అనే నిశ్చయం మీకు కలిగిపోతుంది దాన్ని పరమాత్మ సత్యత్వ ఆ జ్ఞాన స్థితిని బట్టి పోల్చి చూసి పరమాత్మ మిగిలింది అన్నారు అక్కడ అక్కడ మిగలడం అనగా అవేదో తీసి పాలిస్తే మిగిలిందని మీరు అనుకోద్దు భ్రమ జీవభావము భ్రమ జగత్తు నిత్య అనే నిశ్చయం ఎప్పుడైతే ఆ రెండు ఎప్పుడైతే త్రోసిపుచ్చబలినమో అప్పుడు పరమాత్మయే సత్యము నిశ్చయం కలిగిపోతుంది దానికే మేము పేరు పెట్టాము ఏమని స్వాత్మైవ శిష్యతే అని పేరు పెట్టారు అంతే తప్ప యథార్థంగా పరమాత్మ కాని జీవుడు ఏదో మచిలీ దాన్ని పోగొడితే ఇప్పుడు కొత్తగా పరమాత్మ అయ్యాడు అని చెప్పుక ఎందుకు మా అభిప్రాయము రాదు తెలుసు